ఇలాగా రకరకాలైన అనుషంగికమైన పదార్థాలతో వాడు మన పూరించేస్తాడు చాలా జాగ్రత్తగా ఆ తెలివితేటలతో చేస్తున్న పని అనమాట అట్లాగే మానవ జీవితం అంతా అనుషంగికమైన ధర్మాలతో అనుషంగికమైన పదార్థాలతో పూరించబడి ప్రధానమైనటువంటి ఆత్మజ్ఞానం పక్కకు పోయి అలా పోతే నీ జీవితం నిష్ప్రయోజనం పంచమకారాలతో నిండిపోతుంది పంచ గకార ద్వారా నువ్వు ఎదగాలి ఏమంటే భారతదేశానికి వెళితే ఏం కనబడుతుంది పంచగకారాలు కనబడుతాయి ఎక్కడైనా సరే పంచ గకార సేవనమే భారతీయుల ప్రాథమిక ధర్మం ఏమిటండి ఈ పంచ ఎవరు చెప్పారు ఈ మాట పరమాచార్య చెప్పారు పంచి పరమాచార్య చెప్పారు ఏమంటే ఆసేతు హిమాచలం మీరు పర్యటిస్తే ఎక్కడైనా ప్రతి ఇంట సామాన్య ధర్మంగా కనబడేది ఏమిటి భారతదేశంలో అని అడిగారు మీరు ఏదో మీ సంస్కృతి గొప్పది కదా ఏం కనపడుతుంది అన్నారు పంచ గకారములు కనపడతాయ్యా మా దేశం నిండా ఏ ఇంటికైనా వీళ్ళు ఆ పంచ లేని ఇల్లు ఉండదు గో అన్నారు ఏమిటండి పంచ గకారములు గంగ గీత గోవు గంగ గీత గోవు గోవిందుడు గోవిందుడు లేని ఇల్లు ఉండదు అండి గీత గోవు గోవిందుడు మరి ఇంకో గకారం ఏమిటండి గగన సదృశం మా వాళ్ళంతా ఆకాశం వెళ్ళే ఉంటారయ్యా మాకే భేదం లేదు ఒక సమస్త సుఖినోభవంతో ఆశీర్వదించేటటువంటి ధర్మంలో వచ్చాం మేము గగన సదృశంగా ఉంటారు మేము అంతేగాని పరిమితమైనటువంటి దృక్పథంతో ఉండరు అమ్మా దాహ అంటే మంచినీళ్ళు ఇచ్చేవి కాదు మజ్జిగిచ్చేవాళ్ళు మా వాళ్ళంతా అంతేగాని పో పో అని చెయ్యివి దిల్చేవాళ్ళు కాదు ఇలాగా ఇంటికి ముందు ఎవరైనా అన్నార్థుడెవడైనా ఏ ఆర్తి కలిగిన వాడైనా సరే ఆర్తిని తీర్చేవాళ్లే కాని మా పంచ గకార సేవనం చేసేవాళ్ళు నీ ఆర్తిని పట్టించుకోకుండా పక్కకు తొలగిపోయేటటువంటి వాళ్ళు కాదు అని మన సనాతన ధర్మం గురించి పరమాచార్య బోధించిన విధాన కాబట్టి సాధకులందరూ తప్పక నిత్య జీవితంలో ఈ పంచ ఆచరించాలి పంచమకారములు నిషిద్ధ పంచమకారములను త్యజించాలి సిద్ధ పంచమకారములను ఆశ్రయించాలి చూడండి ఎంత సులభంగా చెప్పారో పెద్దలు అయితే ఇలా చేసేటప్పుడు నువ్వు సచలమా అచలమా కదిలిపోయే దాంతో పరిగెడుతున్నావా కదలనే దానిని గుర్తుపడుతున్నావా ఈ సత్యాన్ని గుర్తుపట్టాలి సరే దేహము చెల్లించును చరించు ఈ దేహము ఒకనాడు చలనమును కోల్పోయి శవంగా పడిపోయి అంతే చలము సచలము అచలము అంటే ఇప్పుడు శవాన్ని అచలం అందామండి అది కదలటం లేదు కదా శవాన్ని అచలం అంట కుదరదు ఎందుకని తనంతట తానుగా అది పంచభూతాల్లో కలిసిపోతుంది ఏమి చెయ్యకపోయినా పంచభూతాల చేత తయారైన దేహం కాబట్టి పంచభౌతిక దేహం పార్థివ శరీరం కాబట్టి దానిలో ఉన్న ధనుంజయం అనే వాయువు దానిని క్షీణింపజేసి మొక్కల మొక్కల ఏట చేసి భూగర్భంలో కలిసిపోయేట్టు చేస్తుంది అందులో ఏం సందేహం లేదు అయితే అంత్యేష్టి నిర్వహణ ద్వారా నీవు సామాజిక ప్రయోజనాన్ని వ్యక్తి ప్రయోజనాన్ని సాధిస్తున్నావు ఆ ఆ జీవ శరీరం ద్వారా సాధించబడినటువంటి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మానికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంత్యేష్టి నిర్వహణ ద్వారా ఆ కృతజ్ఞతను చెల్లించడమే అంత్యేష్టి ఇప్పుడు మరి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో మళ్ళీ మిగిలిన జీవరాశులకి అంత్యేష్టి లేదా అండి వాటికి అంత వికాసం లేదు కదండి వాటికి వివేకం లేదు కదా ధర్మాచరణ చేసేటంత వివేకం కలిగినటువంటి జంతువులను గనక మనం గమనిస్తే వాటికి కూడా గుడి ఈ ప్రపంచంలో హనుమంతుడికి గుడి కట్టిన ఎందుకని ఆయన ధర్మాచరణ శరణాగతి సాక్షాత్ ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి జంతువు అని మనం చూడలేదు ఉపాధి ఏమిటనే దాంతో మనకు పని లేదు పాములకు గుడి కట్టాం కోతులకు గుడి కట్టాం ఆవులకు గుడి కట్టాం సింహాలకు గుడి కట్టాం అమ్మ సింహవాహిని అక్కడ సింహం కూడా ఉంటుంది ఈశ్వరుడు నందీశ్వరుడు నందికి కూడా గుడి కట్టాం మనకి జంతువు అనే భేదం ఏమి లేదు శ్రీకాళహస్తి మనం మూడింటిని ఒప్పుకున్నాం కాబట్టి సనాతన ధర్మంలో ఏమిటయ్యా ఏమండి అది ఏ ఉపాధిలో ఉన్నదన్నది నెక్స్ట్ క్రైటీరియా అది ధర్మాన్ని ఆచరించిందా లేదా జ్ఞానాన్ని పొందిందా లేదా బంధమోచనాన్ని పొందిందా లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈశ్వర దర్శనం దేనికి నీకు బంధమోచనానికి కదలని స్థితి తా కదలట పరమశివు శివ దర్శనం దేనికయ్యా కైలాసం దేనికి ఆయన వాళ్ళే కదలకుండా ఉండడానికి శరీర స్వరూపము అచ్చట కనబడుచున్నాను ఆ శరీరము కదలలేదు కారణం ఏమిటి అది చైతన్యము నుండి విడిపడినది అంతే వేరైపోయింది మరి నిద్రించినప్పుడు కూడా శరీరము చెలించడం లేదు కదా సేమ్ ప్రాబ్లం కదా సేమ్ ప్రాబ్లం కదా ఇక్కడ కూడా కట్టే వలే కట్టే వలే అందుకని నిద్రకేం చెప్పారు కట్టే వలే మనం కూడా అప్పుడు కట్టే వలే పడుకున్నా ఉంటా అందుకనే లేవగానే స్నానం